మౌన వ్యాఖ్యా ప్రకటత పరబ్రహ్మతత్వం యువాన వర్షిష్టా సదృశిగణ ఆవృత బ్రహ్మ నిష్టై ఆచార్యేంద్ర కరకలిచిన్ముద్ర ఆనందమూర్తి స్వాత్మా రామ ముత మూర్తి దక్షిణామూర్తిమీడే ఉన్నది తెలుస్తూ ఉన్నది ఉన్నది తెలుస్తూ ఉన్నది ఏ జ్ఞానాన్ని మనం సముపార్జించుకున్నా ఈ రెండు ప్రధానంగా ఉంటాయి దీనికి సంబంధించిన జ్ఞానం నాకు కలిగిన ఏదైతే ఉందో దానికి సంబంధించిన జ్ఞానం నాకు కలుగుతూ ఉంది ఇది జరిగితే సత్య జ్ఞానం అని అర్థం ఉన్నదిన్నట్లుగా తెలిసి రావడం అని ఇక్కడ మైక్ ఉంది ఇది ఉంది తెలుస్తూ ఉంది ఉండడం అస్థి తెలుస్తూ ఉండడం బాతి జ్ఞానం ఎప్పుడు తెలుస్తుంది ఎక్కడ తెలుస్తుంది అని కనుక మైకు ఉంది తెలుస్తూ ఉంది ఇహ ఇక్కడ తెలుస్తూ ఉంది ఇక్కడ అన్నప్పుడే ఇప్పుడు తెలుస్తూ ఉంది అర్థం ఇక్కడ అని అన్నప్పుడు ఈ కాలంలో అర్థం కనుక ఈ ప్రదేశంలో తెలుస్తుంది ఈ కాలంలో తెలుస్తుంది ఇహ అంటే దాని అర్థం మళ్ళీ ఒక రెండు గంటల తర్వాత నేను ఇక్కడికి వచ్చాననుకోండి ఇక్కడ మైక్ లేకపోవచ్చు ఉండదు కూడా ఎందుకంటే తీసేసి మళ్ళీ సాయంత్రం పెడతారు కనుక కాబట్టి ఇప్పుడు ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఇప్పుడు ఉన్నది మరొకప్పుడు ఇక్కడ లేకపోవచ్చు ఇప్పుడే ఇక్కడ ఉన్నది ఇప్పుడే అక్కడ లేకపోవచ్చు కనుక ఆ వైపు నేను వెళ్లి చూస్తే అక్కడ మైక్ లేదు ఇక్కడ ఉంది కనుక ఏది ఉండినా అది ఉంది ఉన్నట్లు తెలుస్తూ ఉంది బాగా అర్థం చేసుకో ఒక ప్రదేశంలో తెలుస్తుంది ఒక కాలంలో తెలుస్తుంది ఏదైనా ఒక శబ్దం ఇది ఉంది అనేది తెలిస్తే దానికి సంబంధించినటువంటి ఆలోచన వృత్తి మనసులో కదులుతుంది పుష్పమస్తి పువ్వు ఉంది అని అన్నారు మీరు కనుక స్వామీజీ పుష్పం అని మీరు అనగానే నా మనసులో అది పుష్పం అని తెలుస్తుంది అంటే పుష్పం అనేటువంటి పదం మీరు పలికితే తత్సంబంధమైనటువంటి జ్ఞానం వృత్తి జ్ఞానం నా మనసులో కదులుతుంది ఓకే ఒకవేళ మీరు పుష్పం అన్నప్పుడు నా మనసులో ఏం కనిపించలేదనుకోండి నేను పుష్పాన్ని గుర్తించలేను మీరు పుష్పం అనగానే పుష్పం నాకు అనిపించింది అనుకోండి ఏ పుష్పం అనేది వేరే విషయం పోని ఘటహ ఘటహ అస్తి కుండ అని మీరు అనగాని కుండ అనేటువంటి రూపం గనక నా మనసులో మెదిరితే ఇది వస్తు గ్రహణం బాగా అర్థం చేసుకో అంటే మీరు ఏదైతే పలికారో దానిని నేను గుర్తించగలిగాను నేను తెలుసుకోగలిగాను ఏదైతే ఉందో అది తెలుస్తూ ఉంది ఘట అస్తి ఘట జ్ఞానం అస్తి కుండ అని మీరు అనగానే కుండకు సంబంధించినటువంటి జ్ఞానం నాకు కలిగింది గనక ఇది వస్తు గ్రహణం వస్తువుని ఉన్నట్లుగా గ్రహించడం ఒకవేళ మీరు ఘటహ అనగానే కుండ అని అన్నప్పుడు నా మనసులో కుండ కనిపించలేదు అనుకోండి స్వామిజీ అట్లా కనిపించకపోయేటువంటి అవకాశాలున్నాయంటారా డెఫినెట్లీ అన్ని మనకు తెలియదు ప్రపంచంలో అన్ని ఇడ్లీ అంటే అందరికి తెలిసి ఉండొచ్చేమో పిజ్జా అందరికి తెలియకపోవచ్చేమో కాబట్టి ఒక చిన్న కుగ్రామానికి వెళ్ళి నేను పిజ్జా అన్నాను అనుకోండి అతనికి అర్థం కాదు మనసులో పిజ్జా యొక్క స్వరూపం మనసులోకి రాదు ఎందుకని దాన్ని చూడలేదు గనక కాబట్టి తనకు తెలిసిన దగ్గర అయితే ఊహించగలడేమో కానీ తెలియనిటువంటి పదాన్ని నేను ఉపయోగించినప్పుడు ఇడ్లీ అంటే అర్థం అవుతుంది ఇడ్లీ రూపం కనిపిస్తుంది ఎందుకని గతంలో దాన్ని చూచాడు గనక తిన్నాడు గనక పిజ్జా తినలేదు కాబట్టి ఆ వ్యక్తికి నేను పిజ్జా అనగానే దాని రూపం మాత్రం మనసులో ప్రతిష్ఠింపబడేటువంటి అవకాశం లేదు ఓకే కనుక వస్తువుల గురించి చెప్పినప్పుడు కుండ కుండ కనుక నా మనసులో కనుక కనిపించింది అంటే వృత్తి జ్ఞానం ఏదైతే ఉందో అది తెలుస్తూ ఉంది సపోజ్ అది నాకు తెలియలేదనుకోండి వస్తువు ఇప్పుడు ఏ రూపం కనిపిస్తుంది లోపల వస్తువు ఉండొచ్చేమో గానీ తెలుస్తూ ఉండదు కాబట్టి పిజ్జా మాట మాట్లాడిడే గాని లోపల మాత్రం దాని రూపం వచ్చేందుకు అవకాశం లేదు ఉంది సెంటెన్స్ ఉంది కుండ తెలుస్తూ ఉంది కుండగా ఉంది పిల్ల తెలియకుండా ఉంది ఉంది తెలియకుండా ఉంది కాబట్టి ఉన్నదేమో ఉంది కానీ నాకు తెలిసి రావడం లేదు నాకు తెలియనంత మాత్రం అది లేకుండా అది ఉంది నాకు తెలియడం లేదు కనుక మొదటిది వస్తుగ్రహణం కుండ అనగానే నా మనసులో కుండ కనిపిస్తే వస్తుగ్రహణం అలా కాకుండా ఏమీ తెలిసి రాలేదనుకోండి అగ్రహణం ప్లీజ్ అగ్రహణం అసలు తెలియడం లేదన్న సపోజ్ మీరు కుండా అన్నప్పుడు నా మనసులో ఒక పువ్వు కదిలింది అనుకోండి ఓ మీరు కుండా అని అనగానే నా మనసులో ఒక పుష్పము ఒక మేఘమో కదిలింది అంటే ఇది ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే వస్తుగ్రహణము కాదు గగ్రహణము కాదు తెలిసిన స్థితి కాదు తెలియని స్థితి కాదు ఒకటి చెబితే ఇంకోటి కదులుతుంది ఇది అన్యదా గ్రహణం అన్యదా గ్రహణం కనుక వస్తువుని ఉన్నది ఉన్నట్లుగా గ్రహించడం వస్తు ఉన్నది ఉన్నట్లుగా తెలియకపోవడం అగ్రహణం నాన్ అప్రహెన్షన్ ఆఫ్ రియాలిటీ కానీ ఉన్నది మరో గ్రహంగా తెలిసిందనుకోండి మిస్అప్రహెన్షన్ ఇది అన్యదా ఈ విధంగానే ప్రపంచం తెలుస్తా ఉంది అది తమాషా కాబట్టి అందరికి ఏది తెలిసినా ఒకటిగానే తెలుస్తుందని చెప్పడానికి అవకాశం లేదు జ్ఞానం అయితే కలుగుతుంది ప్రపంచంలో ఇది సత్య జ్ఞానమా అవునా కాదా అన్నప్పుడు ఇది ఈ విధంగా ఏర్పడుతూ ఉంది కనుక ఏది సత్య జ్ఞానము అని నిర్ణయించలేకపోతున్నాం సత్య వస్తువు ఉంటే గానీ సత్య జ్ఞానాన్ని గురించి మనం నిర్ణయించడానికి అవకాశం లేదు అనేకం అనేక విధాలుగా తెలుస్తూ ఉన్నాయి ఈ ప్రపంచంలో వీటినన్నింటినీ బాగా తగ్గించే సంక్షిప్తంగా ఒక దగ్గరికి తెస్తే రెండు విషయాలు మనకు కనపడుతూ ఉంటాయి ఏంటో తెలుసా విషయము అది ఏదైనా తెలియని అది వస్తు గ్రహణం కానివ్వండి ఆ గ్రహణం కానివ్వండి అన్యథాగ్రహణం నాకు ఏదైతే తెలుస్తూ ఉందో అది విషయము ఆబ్జెక్ట్ దానిని నేను తెలుసుకుంటూ ఉన్నాను గనక నేను విషయి నాకు తెలియబడుతూ విషయము ప్లీజ్ ఏదైతే నాకు తెలియబడుతూ ఉందో అది విషయము తెలుసుకుంటూ ఉన్నాను గనక విషయాన్ని విషయమును తెలుసుకునే నేను విషయి అది ఆబ్జెక్ట్ నేను సబ్జెక్టు ఇక్కడికి వచ్చి నిలిస్తే అయితే ఈ రెండిట్లో సత్యమేది ఏదైతే నాకు తెలుస్తూ విషయం విషయము ఉంది తెలుస్తూ ఉంది కానీ నేను ఉన్నాను అని విషయం చెప్పడం లేదు నేను అక్కడ జాయిన్ అయితేనే ఏది ఉండినా అది ఉన్నట్లు నాకు తెలుస్తూ ఉందంటే నేను ఉండాలి అహం అస్మి నేను లేకపోతే అది తెలిసే అవకాశం లేదు కనుక విషయం తెలుస్తూ ఉందంటే విషయాన్ని తెలుసుకునేటువంటి విషయీ అహం నేనున్నాను నేనుంటేనే నాకు జ్ఞానం కలుగుతుంది కాబట్టి అది విషయము విషయీ ఇప్పుడు విషయ దగ్గరకు వస్తే దాని అర్థమేంటో తెలుసా ప్రపంచమంతా నాకు తెలుస్తూ ఉంది గనక సమస్త ప్రపంచాన్ని నేను తెలుసుకుంటూ ఉన్నాను గనక ఇదంతా తెలియబడుతూ ఉంది గనక ఇది విషయం గనక దీన్ని తెలుసుకునేటువంటి వాడిని నేను విషయి గనక నేను ఎక్కడున్నాను వేరే మాయ ఎక్కడ నేను అది వేరే విషయం ఎక్కడా లేను ఎక్కడ లేను ఎక్కడైతే నాకు ఏదైతే తెలియబడుతూ ఉందో దృశ్య ప్రపంచం ఇక్కడెక్కడ కూడా నేను లేను అవునా ఎందుకని అది నాకు తెలియబడుతూ ఉంది కదా అది విషయమైంది విషయాన్ని నేను తెలుసుకుంటూ నేను విష్ అయ్యి నేను విష్ అయ్యి అయినా సబ్జెక్ట్ అదంతా నాకు ఎప్పుడైతే తెలియబడుతూ నేను ఇక్కడ ఉన్నానో నాకంతా ఓకే ఇప్పుడు నేను ఎవరైనా అర్థం నేను దేహం అంతే ఇక్కడి నుంచే తెలుసుకుంటున్నాను యావత్ ప్రపంచాన్ని నా ముక్కు దాటితేనే ప్రపంచం కాబట్టి అంత నాకే తెలుస్తూ ఉంది నేను పోతున్నానంటే దేహం పోతూ ఉంది కనుక ఏదైతే నాకు తెలుస్తూ ఉందో ఇదంతా విషయము దానిని నేను తెలుసుకుంటూ ఉన్నాను కనుక నేను విషయి అన్నప్పుడు దేహం నేను కానీ ఒక తమాష ఏంటంటే ఏదైతే నీకు కనిపిస్తూ ఉందో ఏదైతే నీకు నీకన్నా వేరుగా తెలుస్తూ ఉందో అది విషయము అనే విషయాన్ని నువ్వు గ్రహించినప్పుడు జాగ్రత్తగా గ్రహించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఏ దేహం అయితే నేనన్ను అంటున్నావో అది విషయం అవునో ఒక్కసారి ఆలోచించుకో అన్నీ నీకు తెలుస్తూ ఉన్నాయో నీ దేహం కూడా నీకు తెలుస్తూ ఉంది కుండని నువ్వు చూస్తున్నావో దేహాన్ని కూడా నువ్వు అట్లా చూస్తూ ఉన్నావు దేహంలో వచ్చేటువంటి మార్పులు నీకు తెలుస్తూ ఉన్నాయి నీవు మారడం లేదు దేహం మారుతూ ఉంది దేహంలో ఏ విధమైనటువంటి మార్పులు వచ్చినా అది నీకు తెలుస్తూ ఉన్నాయి కాబట్టి కుండని నేను చూస్తున్నాను కనుక కుండ వేరు అది విషయము నేను విషయి అది దృశ్యము నేను ద్రష్ట ఓకే ఘట ద్రష్ట కుండ చూసేటువంటి నేను కుండ వేరుగా ఉన్నాను దెన్ ఈ దేహము దేద్రష్ట దేహాద్భిన్న కుండ చూచేవాడు ఎట్లాగైతే కుండ కన్నా వేరుగా ఉన్నాడో ఈ దేహాన్ని కూడా నేను చూస్తూ ఉన్నాను కనుక దేహం కన్నా నేను వేరుగా ఉన్నాను వచ్చిన బాధ అది కాబట్టి అన్ని దృశ్యాలైతే అన్ని విషయాలే అయితే విషయాలన్నిటినీ తెలుసుకునేటువంటి విషయి నేనైనప్పుడు ఆ విషయి దేహము అని నేను అనుకుంటూ నో దేహము కూడా విషయమే దేహము కూడా విషయమే ఇంక నేను ఎక్కడున్నాను వేరే అమ్మాయి ఇప్పుడు దృశ్యం ప్రపంచంలో లేనని క్లియర్గా తెలిసిపోయింది ఎందుకంటే ఆ దృశ్యం గనక నాకన్నా అన్యంగా తెలుస్తూ ఉంది గనక విషయం గనక కాబట్టి దేహం దగ్గరకు వచ్చినప్పుడు మనం చేస్తున్న పొరపాటు ఏమిటంటే యావత్ ప్రపంచం ఏదైతే నాకు కనిపిస్తూ నాకన్నా అన్యంగా తెలుస్తూ ఉందో అది విషయం అనుకుంటున్నానే కాని దేహం దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఇది విషయం అనుకోలేకపోతున్న అర్థం కావడం లేదు కానీ ఇది కూడా విషయమే ఇది కూడా విషయమే అక్కడ కుండ పగిలిపోతే చూస్తూ ఉన్నా ఇక్కడ కాలు విరిగిపోతే చూస్తూ ఉన్నా అది నాకే తెలుస్తుంది ఇది నాకే తెలుస్తుంది తెలుసుకునేటువంటి నేను తెలియబడేటువంటి దానికన్నా అన్యంగా గోచరిస్తూ ఉన్నా కాబట్టి విషయాలు ఏవైతే ఉన్నాయో దృశ్య ప్రపంచంలో వీటిని తెలుసుకునేటువంటి విషయం నేను వేరుగా ఉన్నా దృశ్యములు ఏవైతే కనపడుతూ ఉన్నాయో దృశ్యములు తెలుసుకునేటువంటి నేను ద్రష్ట వేరుగా తెలుస్తూ ఉన్నా ఇప్పుడెవరు నేను ప్రపంచంలో ఎక్కడా లేని లేను మరి ఈ దేహం ఇది కూడా నేను కాదు ఎక్కడున్నాను అసలు నేను కోహం అహం కహ నేనెక్కడున్నానో నాకు అర్థం కావడం నా అస్తిత్వం ఏమిటి నేనున్నట్లు ఎవరికి తెలుస్తూ ఉంది ఈ జ్ఞానం ఎక్కడుంది సీదేశ ప్రపంచం ఉంది జగత అస్థి ప్రపంచం ఉంది ప్రపంచం ఉంది కనుక జగత్తుకు సంబంధించినటువంటి జ్ఞానం కూడా కలుగుతూ ఉంది దానికి అస్తిత్వం ఎక్కడుంది అస్థిస్ ప్రకాశత వ్యవహార ప్రవర్తతే ఏదైతే ఉందో మనసు వార్తకాకారుడు సురేశ్వరాచారు అస్తిత్వం ప్రకాశత్వం ఏదైతే ఉందో అస్థి ప్రకాశత వ్యవహార ప్రవర్తతే మనకు వ్యవహారంలో తెలుస్తూ ఉన్నాయి ఇది ఉంది అలా ఉన్నట్లు తెలుస్తూ ఉంది తచ్చాస్తిత్వం ప్రకాశత్వం కస్మిన్ అర్థే ప్రతిష్ఠితం తచ్చ అస్తిత్వం ఇది ఉంది అస్తిత్వం ప్రకాశత్వం అది ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఇది అస్థి అది భాతి ఇది ఉన్నది ఉన్నట్టు తెలుస్తూ ఉంది జ్ఞానం కాబట్టి ఉండడం దానికి సంబంధించిన జ్ఞానం ఈ రెండు కూడాను తస్మిన్ అర్థే కస్మిన్ అర్థే ప్రతిష్ఠితం దీని అర్థం దేంట్లో ఉంది ఆ ఉన్నదేంటి ఉన్నట్లు తెలుస్తూ ఉండేది ఇప్పటి వరకు చూచాం ఇవంతా దృశ్యములు దాన్ని తెలుసుకుంటూ నన్ను విషయి కానీ దేహం కూడా విషయంగా మారింది కాబట్టి ఆ ఉన్నది ఏమిటి ఉన్న ఉన్నది అండర్స్టాండ్ ఉన్నది ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది కాబట్టి ఈ అస్తిత్వం ఈ ప్రకాశత్వం ఇది అస్థి అది బాతి ఈ రెండు దేనికి సంబంధించినవి కస్మిన్ అర్థే ప్రతిష్ఠితం వీటి యొక్క అర్థం ఎక్కడుంది ప్రపంచంలో ఉందే విషయంలో ఉందే లేక విషయలో ఉందే ఇప్పుడు నేను ప్రపంచంలో ఉన్నానా లేక ప్రపంచమే నాలో ఉందే సి ద పాయింట్ నేను ప్రపంచంలో ఉన్నానా ప్రపంచం నాలో ఉందే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం ఫస్ట్ శ్లోక పశ్యన్నాని మాయయా బహిరివోద్భూత యథా నిద్రయాక్షాత్ కురు ప్రబోధ సమయ స్వాత్మానమి వయస్మైరుమూర్తమీదక్షిణమూర్త विश्वम् ఏ ప్రపంచమైతే నీకు తెలుస్తూ ఉందా దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం విశ్వం కనుక ఈ ప్రపంచం ఉంది ఉన్నట్లు తెలుస్తూ ఉంది ఎవరికి ఎలా తెలుస్తూ ఉంది ఎవరికి తెలుస్తూ ఉంది ఎవరికి ఎలా తెలుస్తూ ఉంది కాబట్టి ఉన్నది వస్తు గ్రహణంగా తెలుస్తూ ఉందా ఇంతకుముందు మనం చూసినట్టుగా అగ్రహణంగా తెలుస్తూ ఉందా అన్యథాగ్రహణంగా తెలుస్తుందే కుండ ఉంది కుండ రూపమేముంది ఆ మనసులో అసలు కుండ రూపమే లేదా నువ్వు కుండ అన్న తర్వాత కూడాను లేక కుండా అని నువ్వు బలికినప్పుడు నాకేమన్నా మనసులో పుష్పం అనేటువంటి వృత్తి కదులుతూ ఉందా నాకు అర్థం చేసుకో కనుక కుండ అన్నప్పుడు కుండ గనక నా మనసులో గనక కదిలితే వస్తుగ్రహణం ఒకవేళ అసలు తెలియలేదు అనుకోండి ఏమీ తెలియదు వాయిడ్ అగ్రహణం శూన్యం అలా కాకుండా పుష్పం కనిపించింది కుండా అక్కడ అంటూ ఉంటే పుష్పం ఇక్కడ కనిపించింది కనుక వస్తు గ్రహణము కాదు అగ్రహణము కాదు అన్యథా గ్రహణం మరొక లేనిది ఉన్నట్లు కనిపిస్తుంది కాబట్టి ఉన్నది అన్నప్పుడు ఉన్నది ఉన్నట్లుగా తెలియాలి ఉన్నది ఉన్నట్లుగా తెలియకపోవడం ఎంత తప్పో లేనిది ఉన్నట్లుగా తెలియడం అంత తప్పు దోషం ఇక్కడ కాబట్టి ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్లుగా తెలియడం లేదు వస్తు గ్రహణం జరగడం లేదు లేనిది ఉన్నట్లుగా ఎప్పుడైతే తెలుస్తుందో అన్యథాగ్రహణం జరుగుతుంది కాబట్టి అగ్రహణ స్థితిలో సత్యం లేదు అన్యదా గ్రహణ స్థితిలో సత్యం లేదు వస్తు గ్రహణంలోనే ఉంది వస్తు గ్రహణం అంటే వస్తువు ఉన్నట్లుగా తెలియాలి కాబట్టి విశ్వం ఈ ప్రపంచం ఉంది అని నేను చెప్తున్నా కాబట్టి జగదస్తి ఈ ప్రపంచం ఉన్నది అన్నప్పుడే అహమస్మి ఇది ఉన్నది అని నిర్ణయించేటువంటి నేను ఉన్నాను కాబట్టి ఇప్పుడు రెండు కనపడుతూ ఉన్నాయి నేను ఒక ప్రపంచం ఇంకొకటి ఈ రెండిట్లో తచ్చ అస్తిత్వం ప్రకాశత్వం కస్మిన్నర్థే ప్రతిష్ఠితం ఈ సత్ చిత్ భాతి ఉండడం జ్ఞానపూరితంగా ఉండడం ఇవి దేనికి సంబంధించినవి ఆ విషయానికి సంబంధించిందా లేక విష నాకు సంబంధించింది ఎందుకో తెలుసా అస్థి అన్నప్పుడు సత్యం సత్యం అంటే అన్ని కాలాల్లో ఉండేదని అర్థం అబాధితం అటువంటి సత్యాలు రెండుండేందుకు అవకాశం లేదు రెండు ఉంటే సత్యం కాదు ఎప్పుడు కనుక రెండు ఎప్పుడైతే తెలుస్తూ ఉన్నాయో ఏది సత్యం కస్మినార్థే ప్రతిష్ఠితం అస్తిత్వం ప్రకాశత్వం కాబట్టి ఈ ఉండడం తెలుస్తూ ఉండడం ఈ ఉనికి ఈ జ్ఞానం దేనికి సంబంధించింది ప్రపంచానికి సంబంధించింది ఎందుకని జగత క్లియర్ అనే అంటే ఎగిరిపోయింది కాబట్టి నేను సత్యం కాదని డిసైడ్ చేయాలి ప్రపంచం సత్యమైతే ప్రపంచమే కనుక సత్యమై నేను సత్యం కాకపోతే ప్రపంచం ఉన్నట్లుగా ప్రపంచానికి తెలిసేది నాకు తెలుస్తూ ప్రపంచం నిరంతరం మార్పు చెందుతూ ఉంది ఇలా మార్పు చెందేటువంటి ప్రపంచాన్ని నేను తెలుసుకుంటూ ఉన్నా మార్పు చెందేది ఏది సత్యమయ్యేందుకు అవకాశం లేదు ఇలా నిరంతరం మార్పు చెందుతూ పరిణామం చెందుతూ నశించిపోయేది ఏదైతే ఉందో దానిని తెలుసుకునేటువంటి నేను మార్పు లేనివాడిన ఉన్నాను కాబట్టి నేనే సత్యమై ఉండాలి ఎందుకంటే ఉన్నది ఇదే ఇంకేమీ లేదు గ్రాహ్య గ్రాహక సంబంధ తెలుసుకునేటువంటి వాడిని నేనున్నాను తెలియబడుతూ ఉన్నాయి ఇవి నేను గ్రహిస్తూ ఉన్నాను అవి గ్రహింపబడుతూ ఉన్నాయి నేను చూస్తూ అవి చూడబడుతూ ఉన్నాయి ఇది సంబంధం కాబట్టి ఈ రెండిట్లో ఏది సత్యమైనటువంటి ప్రశ్న పడ్డప్పుడు అది సత్యమయ్యేందుకు అవకాశం లేదో మార్పు చెందుతూ ఉంది గనక పైగా దానంతరు దానికి తెలియడం లేదు కాబట్టి నేను వచ్చాను మైకు ఉన్నదని నేను తెలుసుకుంటూ ఉన్నానే కానీ నేను వచ్చానని మైక్కి కావడం లేదు కాబట్టి నేను సత్యమై ఉండాలి నేను సత్యమైనప్పుడు ప్రపంచం ఏంటి రెండు సత్యాలు ఉండడానికి అవకాశం లేదు ఉంటే నేనైనా ఉండాలి లేకపోతే ప్రపంచమైనా ఉండాలి స్వామీజీ రెండు తెలుస్తున్నాయి కాబట్టి రెండు ఒకటిగానే ఉండాలి రెండు ఒకటిగానే ఆ రెండవది ఏదో ఒక దాంట్లోనే ఉండాలి మరి రెండుగా కనిపిస్తున్నాయే పరవాలేదు ద్వైతం కదా రెండుగా ఉండడం ద్వైతం కాదు రెండింటికి మధ్య భేదం ఉండడం ద్వైతం కళ్ళు రెండున్న చూపు ఒక్కటే రెండు ఉన్నంత మాత్రాన భేదాన్ని చూడాల్సిన అవసరం లేదు ఫర్దర్ గా చూస్తాం అది మనం ప్లీజ్ కనుక ఇవి రెండా ఒకటే సత్యం ఒకటే కనుక ఏదో ఒకటే ఉండాలి అది ఏంటది నేను అహమేవా నేనే మరి విశ్వమేమిటి విశ్వమేమిటి నేను ఎప్పుడైతే సత్యమని డిసైడ్ చేశానో విశ్వం నాకన్నా అన్యంగా ఉండేందుకు అవకాశం లేదు మరి కనిపిస్తూ ఉంది కదా నీకన్నా వేరుగా కనిపించినంత మాత్రం సత్యం కావాల్సిన అవసరం విశ్వం ఏదైతే తెలుస్తూ ఉందో నానావంగా ఇక్కడ గోచరిస్తూ ఉందో దర్పణ దృశ్యమాన నగరి తుల్యం అది దర్పణ దృశ్యమాన నగరి తుల్యం సదృశ ఒక నగరానికి బయట ఒక పెద్ద అద్దం గనక మనం పెడితే కైలాసగిరి మీద ఇక్కడ ఉండేటువంటి సిటీ అంతా దాంట్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి నగరం కాబట్టి అర్థం అక్కడుంది ఇక్కడ ఉండేటువంటి నగరం దాంట్లో ప్రతిఫలిస్తూ ఉంది బింబం ఇది ప్రతిబింబం అది దర్పణ దృశ్యమాన నగరి తుల్యం సమాన సదృశ కాబట్టి ఒక అర్థములో నగరం ఎట్లాగైతే ఉందో నిజాంతర్గతం విశ్వం ద పాయింట్ దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం ఒక దర్పణంలో ఎట్లాగైతే దృశ్యంలాగా కనపడుతూ ఉందో బయట ఉండేటువంటి ప్రపంచం అట్లాగే విశ్వం నిజాంతర్గతం ఇప్పుడు ఎక్కడుంది ఇది కేవలం దృష్టాంతం ప్లీజ్ ఏకదేశీయం మొత్తం దీన్నే తీసుకోవడానికి అవకాశం లేదు అర్థం కావడానికి కనుక ఎప్పుడైతే దర్పణం ఉందో దర్పణంలో వస్తువు ప్రతిఫలించిందో ఇప్పుడు వస్తువు ఎక్కడుంది ఉంది అంటే లోపల ఉంది తమాషాదేవి ఏ లోపల ఉంది అద్దంలో ఉంది వాస్తవానికి అద్దంలో ఉందా బాహ్యంలో ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రిఫ్లెక్ట్ అయిందో ఈ నగరం యొక్క విస్తీర్ణం ఎంత దీని పొడవు విడల్పులు ఎంత అర్థం ఎంత అది 2x2 బై టూ ఉంది లేదా ఫోర్ బై ఫోర్ ఉంది లేకపోతే ఎయిట్ బై ఎయిట్ ఉంది ఈ ప్రపంచం ఎంత ఇక్కడ ఉండే డిస్టెన్స్ అక్కడుండే డిస్టెన్స్ ఒకటేనా ఇక్కడ మనుషులకి మనుషులకు మధ్య ఉండేటువంటి దూరము అక్కడ మనుషులకి మనుషులకు మధ్య ఉండే దూరం ఒకటేనా ఇక్కడ ఒక పెట్టి మిమ్మల్ని అందరినీ అక్కడ పెడితే అర్థంలో మీరందరూ ప్రతిఫలిస్తే సింత మనిషికి మనిషికి డిస్టెన్స్ అసలు ఆ అర్థమే కానీ మీరు ఎంతెంత దూరంలో ఉండరు దీన్నే అద్దంలో చూచారనుకోండి ఎలా కనిపిస్తూ ఉంది అది అర్థంలో చూచినప్పుడు పక్కన ఒక మనిషి వచ్చి వేరే మనిషిని చెంప మీద కొట్టాడనుకోండి కానీ తమాషా ఒకటి అతను కుడి చెంప మీద కొడితే ఇతను ఎడం చెంప మీద చూసుకుంటూ ఉంటాడు ల్యాటర్ అన్ కాబట్టి ఎప్పుడైతే అద్దంలో చూస్తూ ఉన్నామో కుడి ఎడంగా ఎడం కుడిగా మారుతుంది కాబట్టి ఈ వైపును కొట్టాడు అనుకోండి కుడి చంపకి అద్దంలో మనం చూస్తే అతని ఎట్లా తుడుచుకుంటూ ఉంటాడు మనకి డౌట్ వస్తుంది ఇదేంటి అని ఇదే సంసారం ఇదే సంసారం ఇంకేమి లేదు ఇదే మాయా కాబట్టి విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం నిజాంతర్గతం నిజాంతర్గతం విశ్వం కాబట్టి ఏ ప్రపంచం అయితే నీకు తెలుస్తుందో ఈ దృశ్యమానమైనటువంటి ప్రపంచం విషయ ప్రపంచం ఏదైతే తెలుస్తూ ఉందో ఇది ఎక్కడుంది ప్రపంచంలో నీవు లేవు నీలో ప్రపంచం ఉంది నిజాంతర్గతం విశ్వం కానీ స్వామీజీ వేరుగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఈ ప్రపంచమంతా నాలోనే ఉంటే నాకన్నా అన్యంగా భిన్నంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది కనుక నేను ఇక్కడ సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకుంటూ ఉన్నా అవసరం లేదు నీ సంబంధ బాంధవ్యాలకి అవి వేరుగా ఉండాల్సిన అవసరం లేదు బాహ్యంలో ఉండాల్సిన అవసరం లేదు ఎందుకని పశ్చన్ ఆత్మని మాయయా బహితం యదా ఏ విధంగా అయితే నిద్రయా నిద్రపోయిన తర్వాత స్వప్నంలో ఇక్కడ నిద్ర అంటే సుక్షిప్తని కాదు స్వప్నం యదా నిద్రయా కనుక మనం నిద్రపోయిన తర్వాత స్వప్నంలో యదా నిద్రయా మాయయా మాయ చేత ఎందుకంటే వాస్తవం కాదది ఆత్మని మాయయా బహే ఇవ ఉద్భూతం యదా నిద్రయ కాబట్టి కల కనిపిస్తూ ఉందంటే స్వప్న ప్రపంచాన్ని చూస్తూ ఉన్నంత వరకు ఎవరు నేను స్వప్న ద్రష్ట తేజస్సు కాబట్టి స్వప్నాన్ని చూస్తూ ఉన్నాను స్వప్న ప్రపంచం నాకు తెలుస్తూ ఉంది స్వప్న విషయాలు నాకు గోచరం ఉన్నాయి కనుక స్వప్నంలో విషయాలు ఉన్నాయి విషయ కూడా ఉంది లేదా అసలు విష లేకపోతే స్వప్నాన్ని అనుభవించే ప్రశ్నే లేదు స్వప్న ద్రష్టని నేను ఉన్నాను గనకని స్వప్న ప్రపంచం నాకన్నా అన్యంగా ఉన్నట్లుగా చూస్తున్నాను గనక స్వప్నాన్ని ఎంజాయ్ లేకపోతే డ్రీమ్ కూడా ఎంజాయ్ చేయలేము బ్రతుకు లేదు కనీసం కలలైనా సుఖపడాలనుకుంటే కళ నాకన్నా వేరుగా తెలిస్తేనే అది కళ అని తెలిసినంత వరకు కళలో లేదు కళ కాబట్టి కళ కలగా తెలియాలి కళ కలగా తెలియడం నాకన్నా అన్యంగా ఉండాలి అందువల్ల కళ్ళలో నేను వెళ్లి బాంబేలో తిరుగుతున్నాను అనుకోండి ఆ బాంబే అంతా కనపడతా ఉంది నాకన్నా అన్యంగా అంత విశాలమైనటువంటి ప్రదేశం కనపడతా ఉంది అంతమంది వ్యక్తులు కనపడుతూ ఉన్నారు వాళ్లతో సంబంధ బాంధవ్యాలు కనపడుతూ ఉన్నాయి వాళ్ళని చూస్తూ ఉన్నాం మాట్లాడుతూ ఉన్నాం రకరకాలైన శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడాను నాకు లోపల విషయాలుగా తెలుస్తూ ఉన్నాయి బహి ఇవా అదే బహి వాస్తవానికి ఎక్కడ జరుగుతూ ఉన్నాయి అంతర్గతం నిజాంతర్గతం ఏ కల అయితే నువ్వు కంటూ ఉన్నావో ఏ స్వప్నం అయితే నువ్వు అనుభవిస్తూ ఉన్నావో ఏ స్వప్నాన్ని అయితే నీవు ఉన్నావో ఈ స్వప్న ప్రపంచం విషయాలన్నీ కూడా ఆంతర్యంలో ఉన్నాయి నీకే తెలుస్తూ ఉన్నాయి నీవే సుఖ దుఃఖాలు అనుభవించేది రెండవ వ్యక్తే ఒకవేళ స్వప్నంలో గనక బాధిస్తే నీ ఫ్రెండ్ నువ్వు స్వప్నంలో కొడితే వాడు ఏడ్చాడు అనుకోండి ఆ ఏడుపు కూడా ఉంటే నీ దయ్యి ఉండాలి కానీ వాడి దయ్యేందుకు అవకాశం లేదు ఎందుకని మేలుకున్న తర్వాత వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగితే వాడు నవ్వుతాడు నువ్వు నన్ను ఎప్పుడు కొట్టేవాడిని ఓకే కనుక స్వప్నే సుఖ దుఃఖ భోక్త స్వమాయ కల్పిత జీవలోకే నేను కల్పించుకున్నదే కొట్టినవాడిని నేనే దెబ్బతిన్నవాడిని నేనే ఏడ్చిన నేనే చూసినవాడిని నేనే సమస్తం నేనే కాబట్టి నా స్వప్న ప్రపంచంలో అంత ఆంతర్యంలోనే జరుగుతూ ఉంది కనుక దృశ్యము ఏదైతే ఉందో ద్రష్టనైనటువంటి నాకు అన్యంగా లేదు కానీ వేరుగా ఉన్నట్టు కనపడుతుంది అది తమాషా భాష్యం మీరు ఎట్లాగైతే నాకు తెలుస్తూ ఉన్నారో ఇప్పుడు మీకు నేను ఎట్లాగైతే గోచరిస్తూ ఉన్నానో స్వప్నంలో కూడాను వాస్తవానికి అక్కడ ఏ విధమైనటువంటి కాలము దూరము లేకపోయినా టైం అండ్ స్పేస్ లేకపోయినా డిస్టెన్స్ తెలుస్తూ ఉంది అక్కడ ఉండేటువంటి వ్యక్తి దగ్గర నేను పరిగెత్తుతూ ఉన్నాను బాక్ష్యం అతను దూరంగా ఉన్నాడు కనుక నేను పరిగెత్తుతూ ఉన్నాను కానీ ఈ దూర భారాలు ఆంతర్యములు లేవు అక్కడ వస్తువు నేనుగానే ఉన్నాను విషయం నేనుగానే ఉన్నాను ద్రష్ట నేనుగానే ఉన్నాను దృశ్యం నేనుగానే ఉన్నాను పశ్చన్ ఆత్మని స్వాత్మని ఇవ పశ్చన్ ఆత్మని మాయయా బహి ఇవ ఉద్భూతం కాబట్టి బాక్ష్యంలో కలుగుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది ఉద్భూతం అక్కడ పుట్టినట్టుగా తెలుస్తూ అక్కడ కలుగుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది యథా నిద్రయా ఎందుకని మాయయా ఎస్ సాక్షాత్ కురితే ప్రబోధ సమయే ప్రబోధ సమయే ప్రబోధకాలే జాగ్రతిస్తానే ఎప్పుడైతే మేలుకోవడం జరిగిందో ప్రబోధ సమయే ఇక్కడ ఒక ప్రపంచం తెలుస్తూ ఉంటే స్వప్న ప్రపంచాన్ని తెచ్చి దీనికి ముడిపెట్టలేను నేను ఆ ప్రపంచాన్ని ఈ ప్రపంచాన్ని పాలల్లో పంచదారలాగా కలపలేను సాధ్యం కాదది కనుక మేలుకున్న తరువాత దాన్ని తీసుకొచ్చి ఇక్కడ నేను జోడించలేనేమో గాని అది ఏంటో అర్థం చేసుకోగలను జస్ట్ ప్రబోధ సమయ నేను ఎప్పుడైతే మేలుకోవడం జరుగుతూ అద్వయం ఆత్మ రెండు కానిటువంటి నేను స్వాత్మానం ఏవా స్వాత్మని అద్వయం రెండు కానిటువంటి ఆత్మ ఆత్మస్వరూపం ఏదో నేను ఏదో అహం ఏదో అదే తెలుసుకుంటూ ఉన్నా అంతేగాని స్వప్ంలో ఉన్నటువంటి నేను మేలుకున్నటువంటి నేను అని రెండుగా నన్ను నేను అర్థం చేసుకోలేను జస్ సాక్షాత్ కురితే చక్కగా అర్థం చేసుకుంటూ ఉన్నా డౌట్ లేదు ఇక్కడ ఏమని ప్రబోధ సమయే మేలుకున్నప్పుడు స్వాత్మానం ఏవా స్వాత్మానం ఏవా ఎలాంటిది అద్వయం రెండు కానిటువంటి ఆ ద్వయం ద్వయం అంటే రెండు రెండు అంటే గ్రాహ్య గ్రాహక విషయాలు గ్రహించేవాడు గ్రహింపబడేది విషయము విషయి ద్రష్ట దృశ్యము ఇవి ఏవైతే ఉన్నాయో కాబట్టి గ్రాహ్య గ్రాహక విషయములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను స్వాత్మని నా ఆత్మ ఎందే అద్వయం ఒకటిగానే తెలుసుకుంటూ ఉన్నా కాబట్టి ఆ స్వప్నములో అనేకం కనిపించినా కూడాను అవి నాకన్నా భిన్నమైనటువంటివి కావు నేనే స్వమాయ కల్పిత కేవలం మాయచేతనే అది తయారైంది ఉన్నటువంటి వస్తువు కాదది కాబట్టి స్వప్నంలో దృశ్యము నేనే ద్రష్ట నేనే దర్శనము నేనే తచ్చ అస్తిత్వం ప్రకాశత్వం కస్మిన్నర్థే ప్రతిష్ఠితం హియర్ ప్లీజ్ ఆ ఉండడం స్వప్నం ఆ తెలుస్తూ ఉండడం అస్థి అలా ఉన్నట్లు బాతి ఈ రెండు దేనికందు ఉన్నాయి వీటి యొక్క పరమార్థం ఎక్కడుంది నా అందే నాలోనే స్వప్నంలో లేదు స్వప్న దృశ్యాల్లో లేదు స్వప్న దృశ్యాలు నా మిత్రుడు ఉండాడు కానీ నా కల యొక్క అర్థం నా స్వప్నం యొక్క అర్థం నాకు దృశ్యంగా తెలిసిన నా మిత్రుల్లో లేదు నాలో ఉంది నా మిత్రుల్లోనే గనక ఉంటే నేను మేలుకున్న తర్వాత కూడా వాడు మాట్లాడితే వాడు అదే సమాధానం చెప్పాలి నిజమే నేను వచ్చాను నీ కళకి కలిసి కాఫీ దాగాము అని వాడు చెప్పాలి కాబట్టి తన దగ్గర లేదు దాని యొక్క అర్థం అర్థం నా దగ్గర ఉంది ఓకే తెలిసిందా లేదా ఈ విషయం స్వప్నం తెలిసిందా లేదా అసలు స్వప్నమే గనక జ్ఞానపరంగా తెలియకపోతే స్వప్నం ఉంది అని ఎలా చెప్తాం మర్చిపోకండి ఏది ఉండినా దానికి సంబంధించిన జ్ఞానం ఉన్నప్పుడే అది ఉందని అర్థం ఇది ఏ విధమైన జ్ఞానం అన్నా కానిండి మిథ్యాజ్ఞానం కానివ్వండి సత్య జ్ఞానం కాని ఏదైనా సరే ఒకటి ఉంది అంటే దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి మిథ్యా వస్తువు ఉంటే మిథ్యా వస్తువు అనేటువంటి జ్ఞానమైనా ఉండాలి కాబట్టి కళ ఉంటే కళకి సంబంధించిన జ్ఞానం ఉండాలి కాబట్టి కళలో వస్తువు ఎప్పుడైతే మీకు కనిపించిందో అది ఉంది అంటే అలా ఉన్నట్లు తెలుస్తూ ఉంది అది ప్రకాశం అందువల్ల కళలో ఉండేటువంటి నన్ను తేజస్సుడు అంటారు ఎందుకంటే అక్కడ ప్రత్యేకమైన తేజస్సు లేదు ఈ ప్రపంచంలో తేజస్సు ఉంది ఇక్కడ సూర్యుని యొక్క ప్రకాశంలో మిమ్మల్ని చూస్తూ ఉన్నాను లైట్లు వెలుగుతున్నాయి మిమ్మల్ని చూస్తున్నాను చంద్రుడు వెన్నెలలో మిమ్మల్ని చూస్తున్నాను విద్యుత్తు మిమ్మల్ని చూస్తూ ఉన్నాను కానీ నేను నిద్రపోయినప్పుడు నా కలలో ఏ లైట్ ఉంది ఏ ప్రకాశంలో నాకు ఆ కళలో ఉండేటువంటి వస్తువులన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి అది కేవలం నాలో ఉండేటువంటి ప్రకాశం నేనే ప్రకాశ స్వరూపం తేజసందువల్ల తేజస్సుడు ఆ తేజస్సు జరిగినటువంటి వాడు తేజస్సుడు కనుక డ్రీమ్ లో ప్లేస్ ఇక్కడ చూండి ఎంత చక్కగా పెట్టారు మహర్షుల పేర్లు విశ్వ వైశ్వానరుడు విశ్వంలో చేరిస్తూ ఉన్నావు నీ పేరు విశ్వడు అదే కళ దగ్గరకు చేరపడికి అక్కడ నువ్వు వస్తువుని చూడ్డానికి విషయాల్ని చూడ్డానికి స్వప్నగతమైనటువంటి విషయాల్ని చూడ్డానికి ప్రత్యేకమైనటువంటి వెలుతులు అక్కడ లేదు గనక వెలుగు అక్కడ లేదు గనక నీ వెలుగుతోనే నువ్వు చూస్తూ ఉన్నావు కాబట్టి కేవలం నీ ప్రకాశమే గనక నీ తేజస్స గనక తేజస్ నువ్వు తేజస్సు కలిగినటువంటి వాడివి నీ తేజస్సుతోనే చూస్తున్నావు ఆ ప్రపంచంలో కాబట్టి స్వప్న ప్రపంచంలో నీకు ఏ విషయాలు తెలిసొచ్చినా ఏ శబ్దాలు వినిపించినా ఏ రూపాలు కనిపించినా అవన్నీ కూడాను నీ ప్రకాశంలోనే ఉన్నాయి ఎందుకని అవి స్వప్రకాశం కాదు ఓకే సో జ్ఞానం ఇప్పుడు చూస్తే మేలుకున్న తర్వాత అద్వయం కలగనేటప్పుడు మూడు చూచేవాడిని చూడబడేది చూడటం సరే చూడడం క్రియ అనుకోండి కనుక చూడబడేటువంటిది విషయం విషయ కాబట్టి విషయం ఉంది కదా ఉంది ఆ విషయం యొక్క అర్థం ఏంటి అది ఉన్నట్లు తెలుస్తూ ఉంది కదా నేను తెలుసుకుంటూ ఉన్నాను కాబట్టి కళ్ళగన్నవాడు ఎవరో డ్రీమర్ కల ఏమిటో డ్రీమ్ దాని యొక్క అస్తిత్వం ఎక్కడుంది దట్స్ ద పాయింట్ కస్మిన్నర్థే ప్రతిష్ఠితం తస్తిత్వం ప్రకాశత్వం వాట్ ఈస్ ది కంటెంట్ ఆఫ్ ది డ్రీమ్ వాట్ ఈస్ ది కంటెంట్ ఆఫ్ ది డ్రీమర్ ఎందుకో తెలుసా కలగని వాణ్ణి మేలుకున్న వాడిని ఇద్దరం కాదు ప్రత్యభిజ్ఞ ఉంది అది తర్వాత రాబోయే శ్లోకాల్లో మీకు చెప్తాను స్మృతి కనుక ఇప్పుడు నేను కలగన్నాను అని కూడా మీకు నేను చెప్తూ ఉన్నానంటే కల నాకు స్మృతి ఉంది మెమరీ ఉంది నేను ఈ కలగన్నాను అనేటువంటి జ్ఞాపకం నాకుంది ఆ జ్ఞాపకాలతో మీకు నేను చెప్పగలుగుతూ ఉన్నా కాబట్టి కలగన్నవాడు గనక వేరే అయితే వాడిక్కడ లేడు గనక జ్ఞాపకం ఉండే అవకాశం లేదు కలగన్నది నేనే మేలుకున్నది నేనే కలలో నేను కళను తెలుసుకోవడానికి ఏ చైతన్యం అయితే ఉందో మేలుకున్నప్పుడు ఆ కళని జ్ఞాపకం చేసుకునేటువంటి నాకు ఈ జ్ఞాపకాలనేటువంటి వృత్తులు మనసులో కదులుతూ ఉండిన దానికి ఆధారంగా ఉన్న చైతన్యం ఏదో అది ప్రకాశత్వం కాబట్టి మనసులో ఉండేటువంటి వృత్తుల్ని జ్ఞాపకాల్ని తెలుసుకోవడానికి ఏ వెలుగు ఏ ప్రకాశం ఆధారము ఇందో ఇదే కలలో కూడాను వస్తువును చూడ్డానికి అదే ప్రకాశం ఆధారమైంది ఇది ఈ చైతన్యం వేరు ఆ చైతన్యం వేరు అని రెండుగా ఉండేందుకు అవకాశం లేదు ఇప్పుడు చెప్పండి తచ్చ అస్తిత్వం ప్రకాశత్వం కస్మిన్నర్థే ప్రతిష్ఠితం కాబట్టి ఆ ఉండడము తెలుస్తూ ఉండడం అనే దేని మీద ఆధారపడింది నా మీదనే ఆధారపడింది ఆ చైతన్యం ఈ చైతన్యం ఒకటే అవును రెండు కాదు కాదు కనుక అద్వయం ఇది అద్వయం రెండు కానిది ఏకమైంది చైతన్యం ఒక్కటే రెండు అయ్యేందుకు అవకాశం లేదు ఇది ప్రకాశత్వం భాతి కాబట్టి నేనున్నాను అని నాకు తెలుసు అహం సదా అస్మి క్లియర్ అహమస్మి నేనున్నాను ఎప్పుడు నాకు తెలుస్తూ ఉండేటివి ఉండొచ్చు లేకపోవచ్చు ఈ జాగ్రత్త అవస్థలో ఏవైతే నాకు తెలుస్తూ ఉన్నవో స్వప్నానికి వెళ్లినప్పుడు ఇవి లేవు స్వప్నానికి వెళ్ళినప్పుడు ఈ విషయాలు అక్కడ లేకపోవచ్చేమో గానీ స్వప్న విషయాలు ఏవైతే ఉన్నవో స్వప్నగత విషయాలు ఏవైతే ఉన్నవో అవి నాకు తెలుస్తూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ప్రపంచం ఉన్నప్పుడు జాగ్రత్త విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరినైతే తెలుసుకుంటూ ఉన్నానో ఇదే చైతన్యం ఆంతర్యం కూడా నిజాంతర్గతం నాలో యే స్వప్న ప్రపంచం అయితే తెలుస్తూ ఉండిందో ఆ స్వప్నగతమైనటువంటి విషయాల్ని విషయ ప్రపంచాన్ని తెలుసుకున్నటువంటి చైతన్యం కూడా ఒకటే చైతన్యం రెండు అయ్యేందుకు అవకాశం లేదు గనక అద్వయం ఏవా మేలుకున్నప్పుడు స్వప్నం స్వప్నంలో జాగ్రత్త నేను మాత్రం ఇక్కడ అక్కడ ఉన్నా స్వకాలే సత్యవద్భాతి స్వప్న स्वकाले सत्यवत्ती कल सत्यमुनी कलगंट सत्य स्वकाले स्वकाले सत्यवत्ती प्रबोधे असत्यवत्व मेलकर् असत्यवत्वे सें अदे लेने కానీ ఇదే జాగ్రత్త ప్రపంచం స్వప్నంలో నీకు లేదు సుషుప్తికి వెళితే గార్డన్ ఇద్దరులో జాగ్రత్త స్వప్నాలు రెండూ లేవు బాగా అర్థం చేసుకో ఇక్కడ ఒకటి పట్టుకోవాలి మనం జాగ్రత్త స్వప్నాలు రెండూ లేవు అవి ఉన్నవి నేనున్నాను అవి లేవు నేను ఉంటాను సి పాయింట్ స్వప్నం ఉంది నేనున్నాను గనక జాగ్రత్త ఉంది నేనున్నాను గనక సుషుప్తి ఉంది నేనున్నాను కనుక స్వప్నంలో జాగ్రత్త లేదు నేనున్నాను లేకపోతే స్వప్నం తెలియదు జాగ్రత్తలో స్వప్నం లేదు నేనున్నాను లేకపోతే స్వప్నం తెలియదు సుషుప్తిలో గాఢ నిద్రలో జాగ్రత్త స్వప్నాలు రెండూ లేవు కానీ నేనున్నాను కనుక నేను మేల్కొంటూ విషయం అర్థం చేసుకో ఏవి లేకపోయినా అండర్స్టాండ్ పాయింట్ ఏవి లేకపోయినా ఒకటి ఉన్నది అంటే ఆ లేనివి ఉన్నదాని లక్షణాలు కావు తీయగా ఉంటేనే పంచదార తీపి లేనప్పుడు పంచదార లేదు స్వభావం గనక లక్షణము అంటే అది కాబట్టి ఇప్పుడైతే లక్షణము అని నీవు అంటున్నావో అది ఉంటేనే లక్షణం లక్ష్యతే అనే ఇది లక్షణం అది లేనప్పుడు లక్షణం అయ్యేందుకు అవకాశం లేదు కనుక ఏదైనా లేకపోయినా కూడా ఇది ఉంది అంటే ఆ లేనివి ఈ ఉన్నదాని యొక్క లక్షణాలు మాత్రం కాదు వెరీ వెరీ ఇంపార్టెంట్ కనుక జాగ్రత్త స్వప్న సుషుప్తి ఈ మూడు తెలుస్తూ ఉండినా కూడాను అవి లేకపోయినా నేను ఉన్నా ఎందుకని ఒక దశలో అవి లేవు కానీ నేనున్నాను ఆ ఉన్న నేను ఉన్నట్లున్నాను తెలుస్తూ ఉన్నాను అహమష్ ఏవైతే నాకన్నా అన్యంగా తెలుస్తూ ఉన్నావో ఇవి మార్పు చెందుతూ ఉన్నాయి కాబట్టి ఉన్నవి అండర్ సత్యంగా ఉన్నవి ఉన్నది సత్యంగా ఉండవలసిన అవసరం లేదు ఉన్నది సత్యంగా ఉండడమే అస్తిత్వం ప్రకాశత్వం అది కేవలం నేనే ఆ నేను నాకు తెలియనంత వరకు ప్రపంచం సత్యం యావత్ ఆత్మ నా జ్ఞాయతే జ్ఞహ తెలుసుకునేటువంటి స్వరూపం జ్ఞానం యావత్ ఆత్మ నా జ్ఞాయతే తావత్ జగత్ సత్యం భాతి కాబట్టి ఆత్మ ఏమిటో సత్య వస్తువు ఇది తెలియకుండా ఉన్నంత వరకు సత్యమే తెలిసి రావడం లేదు గనక మరొకటి సత్యంగా తెలియడంలో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఉన్నది రెండే విషయి విషయము కాబట్టి విషయకు సంబంధించిన జ్ఞానం లేనప్పుడు విషయమే సత్యంగా గోచరించిన ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు అదే జరుగుతుంది నిత్యం కాబట్టి ఈ ప్రపంచం నాకు సత్యం ఎందుకని సత్యమైనటువంటి నేను నాకు అర్థం కావడం లేదు ఎప్పుడైతే ప్రపంచంలో నేను సత్యమని నిర్ణయం చేశానో నేను ప్రపంచంలో ఉండేవాడిని అయ్యాను నేనే గనక సత్యమైతే ప్రపంచం నాలోనే ఉంటది ప్రపంచం లాగా కనుక యావత ఆత్మ నా జ్ఞాయతే తావత్ జగత్ సత్యం బాతి కాబట్టి ఆత్మ సత్యమైనటువంటి ఆత్మ నీవు నీకు తెలియనంత వరకు సత్యము నీవే నీకు ఎప్పుడైతే తెలియడం లేదో సత్యం కానిటువంటి జగత్ సత్యంగా నీకు గోచరిస్తోంది ఇది నిజ అంతర్గతం పశన్ ఆత్మని స్వాత్మని మాయయ బహేహి ఇవా ఇవా వెరీ ఇంపార్టెంట్ ఉన్నట్లుగా కనపడుతుంది వాక్యంలో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది ఎలాగో స్వప్నవత్ స్వప్నం నీకేదైతే తెలుస్తూ ఉండిందో అట్లా అలాగే తెలుస్తూ ఉంది ఎంతవరకు స్వప్నం మేలుకున్నంత ప్రబోధ సమయే మేలుకుంటే ఇక్కడేంటి ప్రబోధే ఇక్కడ కూడా జ్ఞానం కలిగితే కాబట్టి ఏ స్వప్న ప్రపంచం నాకన్నా వేరుగా కనిపిస్తూ ఉన్నంత వరకు అది అన్యంగా నేను భావిస్తూ ఉన్నానో అలాగే తెలుస్తూ ఉంది ఈ జాగ్రత్త ప్రపంచం కూడాను సేది పాయింట్ అలాగే తెలుస్తూ ఉంది స్వప్నం ఎవరికి అర్థమైంది మనస్సుకి స్వప్నాన్ని చూసిన ఎవరు మనస్సు ఇంకెవరుండరు ఇంకెవరుండారు లోపల కనుక ఏ స్వప్న ప్రపంచం దృశ్యంగా తెలిసిందో దానికి ద్రష్ట ఎవరు మనసే దృశ్యమాదే ద్రష్ట మరి ఈ జాగ్రత్త ప్రపంచం ఎవరికి తెలుస్తుంది మనస్సుకే ఒకే మనసుకు తెలుస్తూ రెండు ప్రపంచాలు తెలుస్తూ ఉన్నాయి జాగ్రత్త ప్రపంచాన్ని ఏ మనసు తెలుసుకుంటూ ఉందో స్వప్న ప్రపంచాన్ని కూడా అదే మనసు తెలుసుకుంటూ స్వప్న ప్రపంచం అసత్యము అని నువ్వు ప్రబోధ సమయంలో మాట్లాడితే మనసుకు తెలిసినటువంటి స్వప్న ప్రపంచం అసత్యం అదే మనసుకు తెలిసినటువంటి జాగ్రత్త ప్రపంచం సత్యం ఎట్లా అవుతుంది ప్రబోధే ప్రబోధే కనుక ఇది అది రెండుగా ఉన్నాయి కనుక రెండు ప్రపంచాలు సత్యమయ్యేందుకు అవకాశం లేదు కనుక సత్యం కానిది సత్యంగా తెలుస్తోంది ఈ పరిస్థితికి కారణం ఏంటి సత్యమైంది సత్యంగా తెలియకపోవడం చేత ఇంతకీ సత్యం ఉందా కేస్ ఉంది అస్తిత్వం ఉంటే దానికి సంబంధించిన జ్ఞానం కూడా ఉండాలనే ఉంటుంది ఇప్పుడు మనకు లేనిదే లేనిదేమిటి సత్య వస్తువు లేదా సత్యవస్తువుకు సంబంధించిన జ్ఞానం లేదా సత్యవస్తువుకు సంబంధించిన జ్ఞానం లేదు వస్తువు ఉంది వస్తువుకు సంబంధించిన జ్ఞానం లేదు వస్తువుకు సంబంధించిన జ్ఞానం లేనప్పుడు వస్తువుకు సంబంధించిన అజ్ఞానం ఉందని అర్థం అండ్ దిస్ ఇస్ ది ప్రాబ్లం ఘట అస్తి ఘట అజ్ఞానం కుండ ఉంది కుండ తెలియనప్పుడు కుండకు సంబంధించిన అజ్ఞానం ఉంది ఘట జ్ఞానం ప్రాప్య ఘట అజ్ఞానం నశ్యతి కుండ అనేటువంటి జ్ఞానం కలిగితే కుండ అజ్ఞానం పోతూ ఉంది సత్య వస్తువు ఏదైతే ఉందో ఆత్మ తదస్తి ఆత్మ అస్తి నో ఆత్మ అజ్ఞానం అస్తి ఆత్మ ఉంది ఆత్మ ఏమిటో తెలియడం లేదు ఆత్మ జ్ఞానం ప్రాప్య ఆత్మ జ్ఞానం నశ్యతి కాబట్టి ఆత్మ జ్ఞానం కలిగితే ఆత్మ అజ్ఞానం పోతుంది ప్రబోధ సమయే ప్రబోధ సమయే ఎప్పుడు కలగాలి స్వామిజీ బుక్స్ చదువుతాను ఇంపాసిబుల్ మరి పుస్తకాలు ఎందుకు చదవడం కోసమే ఎక్కడి నుంచి రావాలి జ్ఞానం ఎక్కడి నుంచో రాదు గ్రంథాల్లో నుంచే రావాలి ఇంకో రంగు అవకాశం లేదు కాబట్టి ఎత్ స్వత అప్రాప్తం తత్ శాస్త్రీణ బోధితవ్యం ఉన్నది నీవే సత్యం నీలోనే యావత్ ప్రపంచం ఉంది స్వప్న ప్రపంచం ఎట్లాగైతే ఉందో ఈ జాగ్రత్త ప్రపంచం కూడా అట్లాగే ఉంది ఇది మహత్తరమైన సత్యంగా నీకు గోచరించచ్చు ఇది బ్రహ్మాండమైనటువంటి విషయంగా నీకు కనిపించవచ్చు నమ్మ సిక్కింగా అంతగా నీకు కనిపించవచ్చు నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు ఎందుకని జ్ఞానం కనుక దీన్ని ప్రూవ్ చేయడానికి శాస్త్రం ఉంది అందువల్ల శాస్త్రం ప్రమాణమైంది ప్రమాణం ప్రమాణం అంటే ప్రమాకరణం ఇది ప్రమాణం ప్రమా అంటే జ్ఞానం ప్రమాకరణం ఇది ప్రమాణం ఏది జ్ఞానాన్ని కలిగిస్తుందో అది ప్రమాణం క్లియర్ ప్రమాణం ఉండేటప్పుడు జ్ఞానం కలగకపోయే అవకాశమే లేదు బాగా అండర్స్టాండ్ చేసుకు ఇక్కడే వేదాంతం అంతా దారి తప్పిపోతా ఉంది ప్రమాణం ఉండేటప్పుడు నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు సార్ యుడ్ నాట్ డూ ఎనీథింగ్ దట్ ఈస్ ప్రమాణం లేకపోతే ప్రమాణం ఈజ్ ఆఫ్ నో యూస్ మీకు వినిపించిందా లేదా లేదా నవ్ ఓకే నాలెడ్జ్ అట్ ఎక్స్ప్లెస్ స్వామిజి క్లాప్ ఇచ్చాడు అనేటువంటి జ్ఞానం మీకు కలిగింది ఎందుకో తెలుసా యు హ్యావ్ ప్రమాణ అది అంట ఇప్పుడు ఆపండి మీరు నేను క్లాప్ ఇచ్చిన తర్వాత చెవులు మూసుకోకుండా అది మళ్ళీ కరమౌద్ది నేను క్లాప్ ఇచ్చిన తర్వాత అది వినపడకుండా మీరు ట్రై చేయండి మీ వల్ల అవుతుంది ఎందుకో తెలుసా ప్రమాణం మీ దగ్గర ఉంది చెవినా ఏరడం లేదంటే ట్రబుల్ ఉంటే అది వేరే విషయం టింపానం ప్రబలం అది అది వేరే ఎప్పుడైతే కర్ణభేరి చక్కగా పనిచేస్తూ ఉందో మనసు కూడా కనుక అందుబాటులో ఉంటే మళ్ళీ అది ఎట్లన్నా మనం ఏం చేయబో కాబట్టి శబ్దాన్ని వినడానికి చెవి మనసు ప్రమాణంగా ఉన్నాయి కాబట్టి మనసు అందుబాటులో ఉండి పనిచేస్తూ ఉండి రిపేర్ లేకుండా ఉంటే చెవి కూడా చక్కగా ఉండేటప్పుడు నేను క్లాప్ ఇచ్చాను అంటే ప్రమాణం నీ దగ్గర ఉంది గనక శబ్దాన్ని వినడానికి చెవి మనసు ప్రమాణం రూపాన్ని చూడడానికి కన్ను మనసు ప్రమాణం వాసన చూడడానికి ముక్కు మనసు ప్రమాణం రుచి చూడడానికి నాలుక మనసు ప్రమాణం స్పృశించి తెలుసుకోవడానికి చర్మము మనసు ప్రమాణం కాబట్టి జ్ఞానేంద్రియాలు శబ్దాది విషయాలు తెలుసుకోవడానికి ఏ జ్ఞానేంద్రియాలు ఐదు మన దగ్గర ఉన్నాయో అది మనసుకి ముడిపెడి ఉన్నాయి సాఫ్ట్వేర్ కాబట్టి మనసు అవి రెండు ఉండేటప్పుడు నాలెడ్జ్ కలగకుండా పోయే అవకాశం లేదు ఇప్పుడు అర్థం అవుతుంది ప్రమాణం అంటే స్వామి మీరు క్లాప్ ఇచ్చిన తర్వాత ఉండండి కొద్దిసేపు నేను ధ్యానం చేస్తానంటే ఏడ్చినట్టే నేను క్లాప్ ఇచ్చిన తర్వాత ఇది ఏమిటా అని నువ్వు ధ్యానం చేయడానికి గనక మొదలు పెడితే మళ్ళీ ల్యాప్కి వెళ్ళిపోవాల్సిందే క్లాప్ ఉపయోగం పెరిగినట్టే లేదు ఇక జీవితం ఓకే నువ్వేం చేయాల్సిన అవసరం లేదు ప్లీజ్ అండర్స్టాండ్ అసలు ఇక్కడే ఇతర మతాలకి తత్వశాస్త్రాలకి ఉపనిషత్తులకి మెయిన్ డిఫరెన్స్ ఇక్కడే ప్రబోధ సమయే జ్ఞానం కలిగేది ధ్యానం చేస్తే కాదు గురువు బోధించేటప్పుడే కలగాలి జ్ఞానం దట్ ఈస్ నాలెడ్జ్ అది ప్రమాణం అంటే ఫర్దర్ గా ధ్యానం వేరే జపం వేరే ఇవన్నీ వేరే అవన్నీ మనం చేయాలి సంకీర్తన చేయాలి ఎందుకు అంతఃకరణ శుద్ధి కోసం గురువు బోధించే విషయాన్ని గ్రహించడానికి నిర్మలమైనటువంటి విశుద్ధమైనటువంటి ప్రసన్నమైనటువంటి అంతఃకరణ ఉండాలి గనక అందుకోసమే గానీ ధ్యానం వల్ల భగవంతుడు దొరికేటట్లయితే ధ్యానం కర్మ కర్మ ఫలం అవుతాడు భగవంతుడు అండర్స్టాండ్ కర్మ కాలంలో చేశావు భగవంతుని కాలంలో పొందుతావు కాలంలో ఏదొస్తుంది కాలంలో నశించిపోద్ది భగవంతుడు కూడా నశించిపోతుంది మోక్ష కూడా నశించిపోతుంది కనుక ఏ కర్మ ద్వారా ఏ కర్మ ద్వారా నువ్వు పొందేందుకు అవకాశమే లేదు ఇది ఉన్నదే గనక ఏదైనా ఒకటి ఉన్నది అంటే దానికి సంబంధించిన జ్ఞానం ఉంది అండర్స్టాండ్ ఆ జ్ఞానం కలిగితే ఇది తెలిసిపోతుంది కంప్యూటర్ ఉంది కంప్యూటర్ సంబంధించిన జ్ఞానం ఉంది కంప్యూటర్ సంబంధించిన జ్ఞానం కలిగితే కంప్యూటర్ ఏమిటో తెలిసిపోతుంది ఆత్మ ఉంది ఆత్మకు సంబంధించిన జ్ఞానం ఉంది జ్ఞానం కలిగితే ఆత్మ ఏమిటో తెలిసిపోతుంది జ్ఞానం లేదు కనుక ఆత్మకి సంబంధించిన అజ్ఞానం ఉంది ఇప్పుడు కావాల్సింది ఆత్మ జ్ఞానం అంతేగాని ఆత్మ దర్శించాల స్వామి వద్దులేండి స్వామి ఆత్మను దర్శించని వద్దులేండి ఎందుకని తమరే ఆత్మ సార్ మీకన్నా వేరుగా ఆత్మని దర్శించడానికి తమరే ఆత్మ కావలసింది ఏమిటి ఆత్మ కాదు ఆత్మ జ్ఞానం క్లియర్ కాబట్టి ప్రమాణం శాస్త్రం అది ఎక్కడ ఇటువంటి శాస్త్రం ప్రపంచంలో ఎక్కడా లేదు వేదం తప్ప ఇది ప్రమాణం అంటే కాబట్టి ప్రమాణం అందేటప్పుడు ప్రమాణం అంతకముందు నువ్వు ఏదైనా చేయొచ్చు ఏ సాధనన్నా చేసుకోవచ్చు ఏ ఆలోచనన్నా చేయొచ్చు కానీ ప్రమాణం అందేటప్పుడు మాత్రం యు షుడ్ నాట్ థింక్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను బోధ చేస్తున్నా నాతో పాటుగా మీరు కూడా ఆలోచించండి అని చెప్పాడు అనుకోండి అది జుడ్డు ఫిలాసఫీ జుడ్డు ఫిలాసఫీ అది ప్రమాణం ఆపరేట్ అయ్యేటప్పుడు నువ్వు ఆలోచించడానికి అవకాశమే లేదు ఎందుకో తెలుసా నేను శబ్దం ఇచ్చేటప్పుడు నువ్వేంది ఆలోచించేదే ఇంకేం ఆలోచించ నువ్వు ఆలోచించావనుకో అప్పుడు నీకు అది ఒక గాడి తలుపులాగా అయిన పడితే నేను చేయగలిగేది ఏంటి నువ్వు ఆలోచించకుండా ఉంటేనే ప్రమాణం ఆపరేట్ అవుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు చేస్తున్నారు తప్పులు అందువల్ల జ్ఞానం కలగడం లేదు ఎన్ని పుస్తకాలు చదివినా ఎంత జ్ఞానం విన్నా కారణం ఏంటో తెలుసా ప్రమాణం అంటే మాత్రం శ్రోత హ్యాండ్ సప్ వక్త చేతిలోనే ఉంది తమాష అంతా ఇదిగో ఇక్కడ రూమ్ ఉందండి ఓకే రూము తలుపేస్తుంది ఓకే తలుపు తీస్తాము ఓకే అక్కడ ఏముంది రూములో ఏముంది ఏం చేయాలి ఇప్పుడు తమాషా చూడండి ప్రమాణం ఉందా లేదా అది తమాషా అయ్యా అక్కడ ఇదుందా అదుందా అదుందా ఇదుందా అనేది ఎవరికంటే గుడ్డివాడికి బాగా అర్థం చేసుకోండి ఎందుకని నేను తలుపు తీసినా వాడు లోపలికి ఎంటర్ అయినా కూడాను అక్కడ టీవీ ఉంది ఇక్కడ టేబుల్ ఉంది అక్కడ ఫ్రిడ్జ్ ఉంది అని వాడికి అర్థం కాదు బికాస్ ఈజ్ బ్లైండ్ ప్రమాణం లేదు గనక కానీ కళ్ళు ఉండేవాడిని నేను ఎంటర్ అవుతూ ఉన్నాను గనక నేను ఎంటర్ అయ్యేటప్పుడు ఎప్పుడైతే తలుపు తీశాడో నేను లోపలికి పోతానో అలా అంటాను టక టక్క టక్క తెలిసిపోతాయి ఏంటి ఏవేవి ఉండాయో తెలుస్తాయి ఏదైనా ఒక విచిత్రమైన వస్తువు ఉండింది అనుకోండి అక్కడ ఏదో ఆస్ట్రేలియా నుంచి ఒకటి తీసుకొచ్చి పెట్టి ఉన్నాడు అనుకోండి ఆ దేవుడు నాకు అర్థం కాలేదనుకోండి అర్థమైనవి అర్థమవుతాయి అర్థం కానిది అర్థం కాలేదని అర్థం అది నాలెడ్జ్ ఓకే సరేనా నేను అక్కడికి ఇల్లి అక్కడ కుర్చీ ఉంది చూస్తాను అంతే ఓ ఇది కుర్చీ ఓకే ఇది టేబుల్ ఇది ఫ్రిడ్జ్ ఇది టీవీ క్లియర్ ఇది నాలెడ్జ్ అంటే ఎందుకంటే అక్కడ లోపలికి ఎంటర్ అయ్యాను నా కళ్ళున్నాయి మనసుంది ప్రమాణం ఉంది ప్రమాణం ఉన్నప్పుడు దృశ్యం తెలుస్తుంది నేను ఇక్కడి నుంచి నేను పోతూ ఉన్నా నేను లోపలికి పోతూ ఉన్నా ఆ లోపల లోపల లోపలేంటి అంటే అక్కడ ఒక టీపాయ్ ఉంటుందేమో అక్కడ టీపాయి ఉంటుందేమో ఒక టీపాయి ఉంటుందేమో అని అని నేను ఇక్కడ నుంచి పోతే అక్కడ కూర్చి నాకు టీపాయ్గా కనిపించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు సార్ ఎందుకని నా మనసుకన్నా అణ్యంగా నేను చూడలేను నా మనసులో ఏది ఉందో అదే చూస్తాను కాబట్టి ఎత్తు స్వతహ అప్రాప్తం నీ మనసులో ఏదైతే ఉందో అదే నువ్వు చూడగలవు నా నీ మనసులో ఉండేది నీకే తెలుసు నువ్వు ఇప్పుడు చూడాల్సిన సత్యాన్ని తత్వ శాస్త్రీన బోధితవ్యం ప్రమాణం ఆపరేట్ అవుతా ఉంది నువ్వేం చేయాల్సిన అవసరం లేదు తలుపు తీస్తాడు లోపలికి వెళ్లిపో జ్ఞానం కలుగుతుంది నువ్వు ధ్యానం చేయొద్దు అక్కడ వద్దు సార్ ధ్యానం గణప దగ్గర కూర్చొని ధ్యానం చేయొద్దు ఎందుకని లోపల వస్తువులు తెలియాలి కనుక నేను గణప దగ్గర కూర్చొని ధ్యానం చేస్తాను అది వేరే విషయం ఇక్కడ అవసరం లేదు నువ్వు పోతావు ప్రమాణం అంతే ఇప్పుడు అర్థమవుతుంది తస్మాత్ శాస్త్రం ప్రమాణం ప్రమాకరణం ఇది శాస్త్రం అంటే కాబట్టి నీవే సత్యము నీవు ఉన్నదినక నీకు సంబంధించిన జ్ఞానం కూడా ఉండాలి ఆ జ్ఞానాన్ని శాస్త్రం అందిస్తూ జ్ఞానం కలుగుతూ ఓకే జ్ఞానం కలిగిందంటే అజ్ఞానం పోతూ ఉంది ప్రబోధ సమయే ఆ గురువు బోధించేటువంటి సమయంలోనే అతను నీకు ఇస్తూ ఉన్నది ప్రమాణం గనక ప్రమాకరణం ప్రమాణం గనక ప్రమాణం ఆపరేట్ అవుతూ ఉంది కాబట్టి నువ్వు ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు స్వాత్మానమేవా అద్వయం అదొకటే ఒకటే స్వామీజీ అనేకంగా మళ్ళీ అక్కడికే వచ్చావు అనేకం ఉంటే నష్టం లేదు అద్వైతానికి ఆ ఉన్న వాటి మధ్య భేదం ఉంటే నేను మట్టి కుండలు కుండలున్నాయి వర్సగా. వాచారంభనో వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం ఇప్పుడు వరుసగా మట్టి కొండలున్నాయి ఎన్ని అంటావు స్వామిజీ ఉన్నట్టు లెక్కటి చెబుతా వన్ టూ త్రీ ఫోర్ ఫోర్టీన్ పద్నాలుగు కుండలున్నాయి ఓకే ఇవి అనేకం అంటావా అనొచ్చు వ్యవహార యోగ్యత ఎందుకని ఇన్ని కుండల్లో నీళ్ళు తెచ్చుకోవాలి ఓకే వ్యవహార యోగ్యత కానీ వస్తుత స్వరూపతహ ఒకటి కుండలు అనేక ఉండినా భేదము లేదు ఈ కుండ ఆకుండా ఆకుండా ఈ కుండ అన్నప్పుడు ద్వైతం ఓకే ఈ కుండ ఆకుండా అన్నప్పుడు ద్వైతం కానీ కుండల్లో ఉన్నదంతా కూడా మట్టే ఒక మట్టే ఈ కుండలో ఒక మట్టి ఆ కుండలో ఒక మట్టి ఆ కుండలో ఒక మట్టి లేదు స్వప్నంలో కూడాను దృశ్యంలో ఏ చైతన్యమో ద్రష్టలో అదే చైతన్యం రెండు చైతన్యాలు లేవు కాబట్టి అద్వయం స్వాత్మాన అద్వయం ఇక్కడ అనేకమైనటువంటి గుండలు కనపడుతున్నాయి అనేకము అని నువ్వు అభిప్రాయపడచ్చు ఇది ద్వైతం అనుకోవచ్చు ఎందుకని అనేకం ఉన్నాయి గనక అనేక ఉన్నంత మాత్రం ద్వైతం కావాల్సిన లేదు వాటి మధ్య భేదం ఉంటే ద్వైతం ఒక కుండ మట్టికుండీ ఇంకొక కుండ మనం అందరం కావాలనుకునే బంగారు కొండ గనక అయితే అప్పుడు సార్ ద్వైతం మట్టికుండ వేరు బంగారు కుండ వేరు ఇది అది భేదం రిండు మృతిక అయినప్పుడు రెండు మట్టికొండలు అయినప్పుడు నో డిఫరెన్స్ ఎట్ ఆల్ పేర్లు పెట్టుకోవచ్చు ఇది ఇలా ఉంది గనక ముంత సరేనా అలా ఉంది కనుక మూకుడు ఇది బాణ అది కుండ ఇది గురుగు అది పెడత నీ ఇష్టం పేర్లు పెట్టుకోవచ్చు ఎందుకని రూపాలు వేరుగా ఉన్నాయి నామాలు వేరుగా ఉన్నాయి పగలగొట్టావంటే మాత్రం అంత ఒక్కటి కొండలు ఎట్లాగైతే పగిలిపోతూ ఉన్నాయో నామరూపాత్మకమైనటువంటి ప్రపంచం ఏదైతే గోచరిస్తుందో ఇది మిథ్య మిథ్యకు ఆధారమైనటువంటి సత్యం మిథ్య ఉంది సత్యం ఉంద లేదు సత్యం ఉంటుంది ఏవి లేకపోయినా నేనున్నానంటే ఆ లేనివి నాది నా యొక్క లక్షణం అయ్యేందుకు అవకాశం లేదు కనుక అవి ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేకపోతున్నాయి గనక అవి త్రికాలములందు లేవు త్రికాలములందు ఏదైతే లేదో అది సత్యం అవకాశం లేదు కనుక సత్యం ఏమిటి నేనే కాబట్టి విశ్వం ఏమిటి ఉంటే నాలోనే ఉంది నిజాంతర్గతం బయటలేదు ఈ ప్రపంచం కాబట్టి ఏ ప్రపంచం అయితే నాకు బాక్ష్యంలో తెలుస్తూ ఉందో వాస్తవానికి నాకన్నా అన్యమైనటువంటిది కాదు భిన్నమైనటువంటిది కాదు నాకు బాక్ష్యంలో ఏదీ లేదు నేను దేహం అని వరకు నాకన్నా బాక్ష్యం అన్నీ ఉన్నాయి నేనే ఆత్మాని తెలిసినటువంటి సమయంలో అన్ని నాలోనే ఉన్నాయి నేను ప్రపంచంలో ఉండడం కాదు ప్రపంచమే నాలో ఉంది నేను స్వప్నంలో ఉండడమే కాదు స్వప్నం నాలో ఉంది ఎందుకని స్వప్నం లేకపోయినా నేనున్నాను గనక ఓకే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివ ఉద్భూతం యథా నిద్రయాక్షాత్ కురుతే प्रबोधसम स्वात्मा तस्म श्री गुरु गुरमूर्तमीद्री दक्षिणा ई काबट्ट स्वरूपमेंदो सत्य स्वरूप अदे दक्षिणामूर्ति आदिदेवने आदि गुरी आबटी आ गुरमूर्ति स्वरूपमें सत्य स्वरूप ఆయనే దక్షిణామూర్తిగా మనకు గోచరిస్తూ ఉన్నాడు నమ నమస్కారం నా మమ ఇక నాదేమి లేదు నేనేమి లేను ఉన్నది ఒకే వస్తువు అతిగా ఉన్నాను నమే ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణశ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే